ఇరవై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవారంగంలో ఉన్న ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వీక్షకులకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను వ్యక్తిత్వ వికాసం వ్యక్తికి తన ప్రత్యేకమైనటువంటి లక్షణాలు స్వభావము ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ కలిపి వ్యక్తిత్వం అంటారు ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం వేరువేరుగా ఉంటుంది కొంతమందికి పోలికలు ఉండవచ్చు కొన్ని ఇష్ ఇష్టాల్లో కలిసిపోవచ్చు కానీ మొత్తం మీద ఒకే రకంగా ఉండేటటువంటి మనుషులు ఎక్కడా ఏ ఇద్దరు కూడా ఉండరు అట్లాంటి వ్యక్తిత్వాన్ని మనం సాధన ద్వారా మనం కోరుకున్న రీతిగా మలచుకోవచ్చు నీకు ఇష్టం లేనటువంటిదిగా రూపొందాల్సిన అవసరం లేదు నువ్వు గనక ఎలా రూపొందాలనుకుంటే అలాగే తయారు కావచ్చు అనేటటువంటి చెప్తూ ఇందులో ఈ మారటానికి నువ్వు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తివి ఒక అవతార పురుషుల లాంటి వాడివి ఆ వ్యక్తిత్వాన్ని పెంచుకోవటానికి ఈ చర్య తీసుకొని ముందుకు వెళ్ళటానికి వీలుగా దీనికి అవసరమైనటువంటి ముఖ్యంగా యువకులకు ఉద్యోగాల్లో చేరాలంటే వాళ్ళకి నైపుణ్యాల్లో ఏది అవసరం అంటే ఈ మృదు నైపుణ్యాలలో తన భావ వ్యక్తీకరణ తన మనసులో ఉన్నటువంటి మాటలను ఇతరులకు చెప్పగలగటం అవసరం అనేది గ గమనించి దానికి ప్రపంచవ్యాప్తంగా మహానుభావులు ఎంతోమంది మహర్షులు మనిషి వికాసానికి ఏది అవసరమో అనేటటువంటి అనుభవం పుస్తకాల రూపంలో సూక్తులు సామెతలు ప్రవచనాల రూపంలో చెప్పారు వాటిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నేను మీకు చెప్తున్నాను నేను చెప్పడానికి వాటన్నిటినీ కూడా చాలా వరకు నేను ఆచరించాను ఎంతవరకు అయితే ఆచరించానో అంతవరకు కూడా నాకు ఫలితాలు పొంది ఆ ఫలితాలనే యువకులు ఉద్యోగస్తులు ఉద్యోగంలో చేరబోయే వాళ్ళు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం తన మనసులో భావాలను ఇతరులకు చెప్పటం అనే నైపుణ్యం రావటానికి అనుకూలమైనటువంటి విధానాలు ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం దీనికి మూడు వారాల పాటు మీరు ఒక కోరిక కోరుకోవాలి భావ వ్యక్తీకరణ నా మనసులోని మాట ఇతరులకు ధైర్యంగా చెప్పగలగాలి నేను వణికిపోకుండా సిగ్గుపడకుండా బిడియపడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని నేను రాణించాలి అనేటటువంటి కోరికను రాసుకొని దీనికి మూడు వారాల పాటు అది పదే పదే రోజుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ కాగితాన్ని చూసుకుంటూ ఎక్కడికి సమయం వచ్చినా ఒక్క నిమిషం సమయం ఉన్నా దీన్ని చూసుకొని నేను నా మనసులో భావాలు చెప్పగలగాలి అని అనుకుంటూ రోజుకు ఒకసారి రెండుసార్లు ఏకాంతంగా కూర్చొని ఒక్కడవే నువ్వు ఒక మంచి వక్తగా తయారైనట్టు ఊహించుకో నీ ఊహ నిజమైంది అవుతుంది ఏమాత్రం అనుమానమద్దు నువ్వు నీ భావాలను చెప్పగలవు ఖచ్చితంగా అవుతావు ఇలా ఈ విషయాన్ని నేను చెప్పడానికి వేరువేరు వాళ్ళు సందర్భాలు వేరువేరు సందర్భాల్లో చెప్పారు అది నిజమా కాదా అని నేను నిరూపించుకున్నాను ఏ వర్గానికైనా సరే కొన్ని ఎయిడ్స్ కంట్రోల్ వైద్య సేవలు అందించేటప్పుడు అక్కడ గ్రామీణ స్థాయిలో మంత్రస్థానులు అని ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక శిక్షణ పొందినటువంటి నర్స్ ఉంటారు ఏఎన్ఎం ఉంటారు వాళ్లకు సహాయం చేయటానికి మారుమూల గ్రామాల్లో మంత్రస్థాని ఉంటారు వాళ్లకు శిక్షణ ఇచ్చాం వాళ్ళు దాదాపు నిరక్షరాస్యులే ఎయిడ్స్ రాకుండా ఏం చేయాలి అనేటటువంటిది వాళ్ళ భావాన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేట శిక్షణ ఇచ్చాము అక్కడ అంతే అలాగే రాత్రిపూట వయోజనులకు విద్య నేర్పించడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ నేర్పేటటువంటి టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం వాళ్ళని మాస్టర్ ట్రైనర్స్ అంటారు మాస్టర్ ట్రైనర్స్గా కొంత అనుభవం పొందాం ఇలా పాఠశాల స్థాయిలో ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎవరికైనా సరే ఒక గ్రూప్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం సాధ్యం అవుతుందని చేసి చూపించటం జరిగింది ఈ అనుభవంతో నేను గట్టిగా నేను పొందినటువంటి లాభంతో ఈ అనుభవం మహామహులు పెద్దవారు గొప్పవాళ్ళు చేసినటువంటి సూక్తుల్ని సామితలని అనుభవ సారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సాధన చేయాలి మూడు వారాల పాటు ఒకే దీని మీద లక్ష్యం పెట్టుకొని చేయండి మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఈ ఇరవై రోజులైన తర్వాత మీ శరీరానికి ఒక పద్ధతి ప్రకారం డిసిప్లైన్ ప్రకారం క్రమశిక్షణగా ఒక డ్రిల్ నేర్చుకోవాలనుకోండి సిపాయి నేర్చుకుంటాడు అట్లాగే నువ్వు ఈ ఇరవై రోజులు ఈ కోరిక సాధించిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక కోరుకో దాన్ని ఇట్లాగా ఆచరించు ఇట్లా చేయటం వల్ల ఒకటొకటి ఒకటొకటి ఒక నలబల్ల మీద మనకి ఉన్నటువంటి మరకలు సరిగా ఏరియా ఉంటే ఒక్కసారి డస్టర్ తీసుకొని చరిపోయలేవు అవి తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద తీసేస్తే ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ తర్వాత చూద్దాం ఏది సంపాదించుకోవాలి ఏది మార్పు తీసుకురావాలి ఏది తగ్గించుకోవాలి లోపాన్ని అని ఆలోచించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి నీ బలాన్ని పెంచుకోటానికి ఈ ఇరవై రోజుల కార్యక్రమం అనేది చాలా ఉపయోగమైనటువంటిది నీ జీవితంలో ఎంతో మార్పు రావటానికి ఇది ఒక మలుపు ఖచ్చితంగా ఉపయోగపట్టండి ఎన్నో సంవత్సరాలు వృధా అయిపోయి ఉండొచ్చు కొంతమంది జీవితాల్లో ఈ ఇరవై రోజులు మీరు సద్వినియోగం చేసుకోండి మీరు ఏ దిశగా కావాలనుకుంటే ఆ దిశలో వెళ్ళటానికి వీలవుతుంది మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ నెంబరు మెయిల్ అడ్రస్ అక్కడ ఇవ్వటం జరిగింది మీ కిందనే స్పందన కూడా ఉంటుంది అక్కడ మీరు రాయదలుచుకుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇంగ్లీషు ద్వారా తెలుగు కానీ వచ్చాను బాగుంది అని అయినా ఇంగ్లీష్లోనే బాగుంది అని టైప్ చేయొచ్చు ఏదైనా చేయండి మీ భావం మాకు అర్థమైతే చాలు మేము దానికి అనుకూల అనుకూలంగా మిగతా వాళ్ళకు కూడా అర్థం చెప్పడానికి వీలవుతుంది సో వేల జీవితాల్లో వెలుగులు నింపి అనుభవజ్ఞులు ఎంతోమంది చెప్పినటువంటి సలహాలు వినండి ఆచరించనండి కేవలంగా వింటేనే మాత్రం ఫలితం ఉండదు మీ భవిష్యత్ మీ చేతిలో ఉంది మీరు అనుకున్నటువంటి దాన్ని ఆచరించండి అమలు చేయండి ఖచ్చితంగా విజయం మీదే సెలవు